ప్రార్థన చేసాను స్తోత్రం ప్రభావం పరిశుద్ధిగా గొప్ప దేవ చీవం కలిగిస్తానికి మరోసారి గడిపే కృపా భాగ్యాన్ని అనుగ్రహించండి ఎంతో గొప్ప దేవ నా తల్లి రానపించండి ప్రతి ఆటంకాన్ని కొట్టివేయ ప్రవ్వ అయినా మీ సన్నిధికి వచ్చి మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మీ నూతనమైన పరిశుద్ధ ఆత్మాభిషేకం పర్వకు ఒక జ్ఞానం మాకు వాక్యంలో నీ సత్యాన్ని గ్రహించలాగిన మా ఆత్మీయత తిప్పండి ఇక సమర్పించి ఎవరి అంచుకుని మేము వచ్చేసినాం ప్రభావ దినాల్లో మేము కాబట్టి ప్రభావ ప్రతి ఒక్కరు ప్రభావ సంపూర్ణంగా మీరు సమర్పించుకొని మీ కొరకు జీవించే చేయండి నా దేవ నా ప్రభా నా తండ్రి ఎస్ఐ నా ప్రభావ కాలంలో ఉంటుంది ఈ కాలంలో ప్రభు ఎవరు కూడా ప్రభావంతో పడిపోకుండా ప్రభావ అయినా మీ విశ్వాసంతో ముందుకు పోయి బిడ్డలుగా చేయండి దృఢపరచండి బలపరచండి నా దేవ మీ గొప్ప సాక్షి నిలబెట్టుకొని ఈ నామానికి మై మీద ఈ ఆరంతలో మీరే ఆధిపత్యం నుంచి పదండి పోదాం పదండి పోదాం ఏసుని శిష్యులముగా గీతములు పాడి గీతములు పాడి జయ జయ నాదముతో పదండి పోదాం పదని పోదాం శిష్యులాముగా గీతములు పాడి గీతములు పాడి జయ జయనా శిస్టర్ చెప్పిస్తుందా జయ జయనాదముతో నాగటిపై చెయ్యి వేసి నేను వెనక తిరిగి చూడ నిన్నడు నాగటిపై చెయ్యి వేసి నేను వెనుక తిరిగి చూడ నిన్నడు క్రిస్తు సేవా పొలములో దున్నుకుంటూ సాగి వెళ్ళదాం పదండి పోదాం పదండి పోదాం ఏసుని శిష్యులాముగా గితములు పాడి గితములు పాడి జయ జయ పదండి పోదాం పదండి పోదాం ఏసుని శిష్యులాముగా గీతములు పాడి గీతములు పాడి జయ జయ నాదముతో నాదు జీవిత యాత్రలో లోకం వనుకెర టంబులపై నాదు జీవిత యాత్రలో లోకంబను వనుకెర టంబులపై క్రీస్తు సేవా పొలములో దున్ను కొంటు సాగి వెళ్ళదాం పదండి పోదాం పదండి పోదాం ఏసుని శిష్యులాముగా గీతములు పాడి గీతములు పాడి జయ జయనాదముతో జయ జయనాదముతో మారని మమతలన్నిటి వీడని బంధములను మారని వీడని బంధములను సిల్లతో సిలువకు కొట్టి క్రీస్తుతోడ సాగి వెళ్ళదాం పదండి పోదాం పదండి పోదాం ఏసుని శిష్యులాముగా గీతములు పాడి గీతములు పాడి జయ జయ జయ జయ నాదముతో విస్మరించు పరిస్థితులను లోకంబును ఆశింపకను విస్తరించు పరిస్థితులను లోకంబును ఆశింపకను ధైర్య సాహసంబులాతో జయబేరితో సాగి వెళ్ళేదాం పదండిపోదాం పదండి పోదాం ఏసుని శిష్యులాముగా గీతములు పాడి గీతములు పాడి జయ జయనాదముతో జయ జయనాదముతో హల్లుయా హల్లలు హల్లు లూయా హల్లు హల్లు Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah, Padandi podam, padandi podam, Yesuni Sishulamuga, Gita Mulu Padi, Gita Mulu Padi, Jaya Jaya Nathamuto, Jaya Jaya Nathamuto. జయ జయ నాదముతో థ్యాంక్ యూ సరే నేను వాక్యం చూసుకున్నాను ఫిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడవ వచ్చినం ఫిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడవ వచ్చినంలో ఇక్కడ పిలుపు భక్తుడు ఏమంటున్నంటే సహోదరులారా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకోనను అయితే ఒకటి చేయిచున్నాను వెనుక ఉన్న మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు అంటున్నాడు ఇక్కడ ప్రాధాన్యమును స్తో ప్రభ పరిశుద్ర ఏసయ గొప్పనాథుడ రక్షక మహిమ స్వరూపి ఆత్మస్వరూపి మృత్యుంజయుడో ప్రభ రాజాది రాజు అయ్య దేవాది దేవుడో ప్రభ ఆకాశాన్ని భూమిని సృహించిన గొప్ప దేవుడవ తండ్రి మీనావంకి యుగ యుగంలో మహిమ కలుగును గాక వాక్యం చేత ప్రభా మీరు మాతో మాట్లాడి మహృదయాన్ని స్థిరపరచండి ప్రభా బలపరచండి ప్రభా మీ కొరకై ప్రభా రోషం కలిగి లోకంలో పశుద్ధంగా జీవిస్తూ ప్రభా ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ప్రభా వెనుకడుగు వేయకుండా మీనామని మహిమపరుస్తూ ముందుకు నడిపించే బిడ్డలుగా తయారు చేయమని యేస క్రీస్తు నామం ప్రార్థనించడం తండ్రి ఆ మెన్ హలెయ ఫిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడవ వచనంలో ఇక్కడ సహోదరులారా నేను ఇది పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయిచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అంటుంది ఇక్కడ ఈ భక్తుడు ఇక్కడ ఫిలిప్పు నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకుంటలేను కానీ ఒకటి నేను చేస్తున్నా అది ఏంటంటే వెనుక ఉన్నే మర్చిపోయి ముందున్న వాటి కొరకై వేగిర పడుస్తుండంట వేగిర పడుతుండంట అల్లుయ్యా కదా వెనుక ఎన్నో జరుగుతా ఉంటాయి మన వెనుక శోధనలు వస్తాయి శ్రమలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి బాధలు వస్తాయి మన వెనుక జరిగినయే కానీ వాటిని మనము తలంచుతా ఉంటాం ఆలోచన చేస్తా ఉంటాం ఏమైపోతుందా ఏమైపోతుందా అని టెన్షన్ ఫీల్ అవుతా ఉంటాం కానీ ఈయన ఒకటే మాట అంటుండే ఏంది అంటే నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకునను వాటి విషయము నేను ఇప్పటికే పట్టుకొని ఉన్నానని నేను తలంచలే కాని అయితే ఒక పని నేను చేస్తున్నా ఒకటి చేయించున్నా అని ఏం చేసినట్టయినా మర్చిపోతుండు మర్చిపోయి ముందున్న వాటి కొరకై వేగిరపడుతుండు పడుతుడు ఏ స్వభే మార్గము ఏ స్వభే సత్యము ఏ స్వభే జీవము ఆయన మార్గంలో మనం నడవాలా ఆయన సత్యంలో మనం నడవాలా ఆయన జీవాన్ని మనం పొందుకుంటూ నడుస్తూనే ఉండాలా హైలోయ్యా కదా వెనుక ఉన్నవి ముందున్న వాటి కొరకు వేగిర ఏ స్వభ మనకి మార్గాలు మనకి డోర్ ఓపెన్ చేసి నువ్వు బయటికి బయలుదేరి వెళ్ళు అంటే నాకు వద్దే శ్రభ ఈ మార్గము అని చెప్పి మనం మన చేతులతోనే ఆ దర్వాజాన్ని క్లోజ్ చేసుకుంటున్నాం హలోయ కదా ఏస్రో అంటుంటూ డోర్ ఓపెన్ చేసి నువ్వు బయటికి వెళ్ళి నడుచుకుంటా వెళ్ళు అంటుండవు ఎక్కడికి వెళ్తావు డోర్ ఓపెన్ చేసినాక ఏస్రో దగ్గరికి వెళ్ళాలా కదా ఏస్రో దగ్గరికి పోకుండా తెరిచిన మార్గాన్ని మన చేతులలో మనమే మూసుకుంటున్నాం ఎందుకు అంటే వెనుక ఉన్న తలంచుకుంటా నేనప్పుడు ఇట్లా చేసినా ఒకప్పుడు నేను పాపం చేసిననే ఒకప్పుడు నేను ఇట్లా జీవించిందే ఒకప్పుడు వాళ్ళు ఇట్లా అన్నరే వీళ్ళు ఇట్లా చేసిర్రే ఇట్లా చేసిర్రే అనే ఆలోచన ఆ తలంపు అది మనని వెనకబడేస్తుంది కాబట్టి ఈ ఫిలింకి బాగా అర్థమయ్యి ఆయన ఏం చేసిండంటే వాటన్నిటిని తలంచలేడంట ఆలోచిస్తలేడంట వాటన్నిటి గురించి వాటన్నిటిని మర్చిపోతుండంట హెలెలుయా ఆ మర్చిపోయే స్వభావము ఎవరికి ఉంటదంటే ఏసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ ఆత్మశక్తికే ఉంటది అది మనలో ఉంటనే కాని మనం వాటిని మర్చిపోలేం లేకపోతే ఆ బాధ ఆ వేదన ఆ శ్రమలు శోధనలు తలుచుకొని అప్పుడు నేను ఇట్లా చేసినా ఇప్పుడు నేను అట్లా చేసినా అనే బాధతోని వెనుకున్న వాటిని మరవలేక ముందున్న వాటి కొరకు వేగిర మనిషి జీవితము అక్కడనే కుప్పగూలిపోతుంది హలలుయ్యా కదా ఏస్రోబే మన రక్షణ ఏస్రోబే మన స్వతంత్రము ఆయననే మార్గం ఆయననే సత్యం ఆయననే జీవం ఏస్రోబే విడుదల హలెయ్య కాబట్టి ఏస్రోబు దగ్గర వచ్చిన మనము మనకి విడుదల పొందలేకపోతున్నాము ఒక సమస్య నుంచి లేకపోతే ఒక విడుదల పొందలేకపోతున్నాము ఒక పాపం నుంచి ఒక విడుదల పొందలేకపోతున్నాము మనము అంటే మళ్ళీ నువ్వు దగ్గర పాదాల చెంత ఉండి కూడా పదేళ్ల నుంచి దాని నుంచి విడుదల నువ్వు పొందకపోతే నీకు ఇంకెవరు ఇస్తారు లోకంలో విడుదల ఎవరు కూడా ఇవ్వలేరు కదా ఎందుకు విడుదల ఇచ్చేదే యేసు ఆయన తప్పించి ఇంకెవరు ఇవ్వగలుగుతారు లోకంలో విడుదల ఎవరు వేయలేరు మళ్ళీ ఇయ్యలేనప్పుడు ఏస్రో పాదాల చెంత చేరి నాకు విడుదల కావాలని చెప్పి ఇంకా విడుదల పొందకుండా ఉంటే ఇంకా ఎవరు మనకి విడుదల ఇచ్చేది ఈ ఈ జీవితానికి ఇంపాసిబుల్ కదా హలోయ కానీ ప్రభు ఇవాళ జ్ఞాపకం చేసింది ఏంటంటే వెనుక ఉన్న వాటిని మర్చిపోయినామనుకో ముందున్న వాటి కొరకు మనము వేగిర పడలేం ఉన్న వాటిని నువ్వు మర్చిపోవాల్సిందే అందుకే మన మార్గాలు తెరవబడతలేవు లేకపోతే మనం ముందుకు పోలేకపోతున్నాం ముందు వాటి కొరకు నువ్వు వేగిర పడాల్సిందే ఒకవేళ నువ్వు వేగిర పడకపోతే వెనుకున్నవి నాపేస్తున్నాయి ఏంటి అవి తర్వాత ప్రార్థన చేద్దాంలే తర్వాత మోకరిద్దాంలే తర్వాత వాక్యాన్ని ధ్యానిద్దాంలే ఇంకా చాలా టైం ఉంది కదా ఇవన్నీ మనని వెనుకబడేసేస్తున్నాయి వెనుక ఉన్నాయి అన్ని మర్చిపోవాలా లేలుయా లేకపోతే మనం ముందుకు పడలేము పదేళ్ళైనా ఇరవై ఏళ్ళైనా కూడా ఏస్రో పాదాల చెంత చేరి ఆయన మార్గం మనకు ఓపన్ చేసి పెట్టినప్పుడు మనం పోకపోతే ఇంకా ఎవరు మనకు విడుదలిచ్చేది ఏస్రో మార్గం మనకు తెలిసిండో లేదో తెలియాలి అంటే ఆయన పశుధాత్మ మనలో ఉంటేనే అది తెలియజేయబడుతుంది ఈ లోకపు ఆలోచనలు ఈ లోకపు తలంపులు ఈ లోకపు తెలివితోని ఏదో జయించాలి అనేసి మనుషుడు తాపత్రయ పడుతుడు ఈ ఇచ్చిన జీవితము ఏసుప్రభు ఆయనను వదిలేసేసి ఈ లోకం కొరకు అన్యాయం కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంది అంటే ఎంత ప్రయాస పడ్డా ఈ లోకంలో ఏమి చేయలేకపోతుడు పొట్టినరుడు ఎందుకు అంటే మనిషి సొంత తలంపులకు ఎక్కువ వాల్యూ ఇచ్చి సొంత ఆలోచనలకు ఎక్కువ వాల్యూ ఇచ్చి సొంత పనులకు ఎక్కువ టైం ఇచ్చి ఏ పక్కన పెట్టేసి ఏదో సాధించాలనే ప్రయాసం ఈ లోకంలో పడుతుండు కానీ ఏది కూడా సక్సెస్ కాలేకపోతుండు ఎందుకు అంటే ఏస్రోచ్చేంత ఎన్నో మార్గాలు తెరిచి ఓపెన్ చేసి పెడితే మనిషి నా కొద్ది అని ఆ దర్వాజాన్ని ఆయన చేత ఆయన మూసేసుకొని సొంత ఆలోచనల చేత దర్వాజాలు ఓపెన్ చేసుకొని పోదాం అనుకుంటుండవు వర్షే ముచ్చట్టున ఇది కానిపాలి కదా హెలెయ్య అందుకే ఒక పని చేస్తుండే ఇక్కడ ఫిలిప్ భక్తుడు ఏంది అంటే వెనుకున్న అటన్నిటి నేను మర్చిపోతున్నా వాళ్ళు ఇట్లానరు, ఇట్లా అన్నారు వీళ్ళు నన్ను అట్లా అన్నారు వాళ్ళు అట్లా ఇట్లా చేసిరు లేకపోతే లైఫ్ లో ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇవి వచ్చినాయి ఏవి కూడా ఆయన మనసులో పెట్టుకోకుండా శరీరానుసారమైన ఆలోచనలు పెట్టుకోకుండా వాటన్నిటినీ మర్చిపోయి ముందున్న వాటి కొరకు ఆయన ఏం చేస్తుండంట వేగిర పడుతుండంట ఎప్పుడైతే మనం వెనుకున్న వాటిని మర్చిపోతామో అప్పుడు ముందున్న వాటి కొరకు అతురతతో ప్రయాస పడతా ఉంటాం వెరీ ఫాస్ట్ గా పరిగెత్తా ఉంటాం వెనుకున్న వాటిని మనం వదిలేదం వదిలేం అనుకో ఇంకా ముందున వాటి వరకు మనం ఆలోచించలేం అక్కడనే ఆగిపోతాం తెలియని బాధ తెలియని వేదన ఏందో కృంగిదల కృషించిపోతా ఉంటాం శరీరం కూడా పనికి రాంది ఎందుకయ్యా అంటే మనిషి సంపాదించుకున్నాడు కృంగిదల కృషించిపోవడము కలహము కదా క్రోధము దీనికి సంబంధమే లేదు మోకరించి ప్రాథం చేసి వెనుకున్న వాటి గురించి మర్చిపోయి ముందున్న వాటి గురించి వేగిరపడమంటు హలెలుయ్యా దాని కొరకు మనం ప్రాయసపడలా వెనుక మట్టుకు మనము మర్చిపోకుండా గుర్తుకు పెట్టుకుంటే ఎప్పుడైనా సన్నిధిలో కూర్చొని పదేళ్ళు గడిచిపోయినా ఆ అనుభవాన్ని మనం పొందుకోలేము ఇరవై ఏళ్ళు ఆ వెలుగు మనకి ప్రకాశింపజేయలేదు ఎందుకు ఆ వెలుగు మనకి మార్గాలు తెరిచినప్పుడు అది మనం వివేచించే జ్ఞానము మనం సంపూర్ణంగా పొందుకోవాలి అంటే ఈ లోక తలంపులు ఈ లోక కార్యాలు ఈ లోకపు మాటలు వాటన్నిటినీ పరిశుధాత్మశక్తి చేత జయించుకుంటూ ముందుకెళ్ళాలా లేకపోతే మటుకు అవన్నీ మనల్ని కృంగదీస్తే కృషింపజేస్తే ప్రార్థనలు గడపనీయో వాక్యాన్ని చదవనీయో దేవుని ఆరాధించలేనియో కానీ ఒక పని మనం చేస్తే ఖచ్చితంగా మనం ముందు ఆయన సన్నిధిలా విడుదల ఇచ్చేదే ప్రభు ఆయన పాదాల చెంత కూర్చొని విడుదల నాకు కలుగుతలేదని రోదన పెడుతున్నాం మనము కానీ విడుదల ఎప్పుడూ ఇచ్చేసిండే యేసుప్రభు దాన్ని సంపూర్ణంగా స్వీకరించి విడుదల పొందాల్సిందే మనం కానీ అవిశ్వాసంలో మునిగి సొంత తలంపుల ఆలోచనలెక్కి చోటిచ్చి ఆయన నామాన్ని మనం దూరపరుచుకుంటున్నాం కాబట్టి ఒక్క పని మనం చేయాల్సింది ఏంటి అంటే వెనుక ఏమైతే అయినాయో నీ పాస్ట్ వదిలి చేసేయాల ముందు ఏముంది ఏస్రో ఉన్నాడు ఆయనని చూస్తూ పరిగెత్తాలా అలేలుయా వెనుక ఉన్న అన్ని మనం మర్చిపోకపోతే మటుకు ముందున్న వాటి కొరకు ఎప్పుడు కూడా మనం వేగిర పడలేము దానికోసం ప్రయాసం పడలేము పడలేనియవు కూడా అవి వెనుక ఆలోచించుకుంటా ఉంటే సో దాని తర్వాత మనం ఏం చేయగలుగుతాం క్రీస్తు చేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను ఒకటే ఒక పని నేను చేస్తుంది ఏంటి అంటే వెనుక ఉన్న మర్చిపోయి ముందున వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు వేస్తున్నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం అంట ఉన్నతమైన పిలుపు ఏస్రో మనం పిలిచిండో కానీ దాన్ని మనం ఎంతో నిర్లక్ష్యంగా ఈ జీవితానికి ఇచ్చేస్తున్నాం ప్రభు పిలిచిన పిలుపు మామూలు పిలుపు కాదు అది సంపూర్ణతలో నడిపిపబడ వారికే అర్థమవుతా ఉంటది పరిపూర్ణంగా ఆయన కొరకు ఏదో చేయాలి అని ప్రాయసే యేసు ప్రభు పిలిచిన పిలుపు ఆ మాధుర్యము లేకపోతే ఆ ప్రేమ ఆ సంతోషము ఆ యొక్క సంతోషం అది సంపూర్ణంగా తెలుసుకోగలిగిన వాళ్ళే ఈ పిలుపుని ఉన్నతమైన పిలుపు స్వీకరిస్తారు అట్లా స్వీకరించిన వాళ్ళే వెనుక ఉన్న మర్చిపోయి ముందున్న వాటి కొరకు ప్రయాస పడుతూ వెళ్తారు లేకపోతే ఆ పోదాంలే ప్రార్థనకి చేద్దాంలే ప్రార్థన రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే రేపు ఎల్లుండి అవేపో ఎల్లుండి గడిచిపోతూ ఉంటుంది జీవితం కానీ మనం మటుకు వెనుక ఉన్నాయి మర్చిపోకపోతే ముందు మాత్రం పల్లెం విడుదలిచ్చే దేవుని దగ్గర మనం ఉండి విడుదల ఉందకపోతే ఈ లోకంలో ఇంక ఎవరు మనకి విడుదలిచ్చేది సృష్టికర్త ఆయన రక్షణకర్త అయినా జీవింపజేయువాడే ఈశ్వరప్రభు సత్యంలోకి నడిపించేది ఆయన ఆయన దగ్గరనే మనం ఉండి ఆయన దగ్గర విడుదల పొందకుండా ఆయన దగ్గర సత్యంలోకి నడిపింపబడకుండా ఆయన దగ్గర రక్షణలోకి రాకుండా ఉంటే ఇంకే ఎవరు మనకి లోకంలో ఇంపాసిబుల్ కదా ఆలోచించేనే కష్టం కాబట్టి ఆలోచన విధానాన్ని సంపూర్ణంగా ఈసీకి సమర్పించుకొని ఎదిగో ప్రభ నా జీవితం వెనుకొండే నేను మర్చిపోయినా ముందు మీరే స్ప్రభ నడిపించేవారు మీరే ఈ లోకంలో ఎవరు నడిపించినా మనం తొట్టెళ్ళిపోతాం కానీ ఏశ్వరావు నడిపిస్తే ఖచ్చితంగా నిలబడతాం ఆయన పెట్టినా బాధ తిట్టినా గాని కొట్టినా కానీ ఏశ్వ నిన్ను మాత్రం విడిచి వెళ్ళాం ప్రభా ఆయన తీర్మానంలో మనం ఉండాలా ఖచ్చితంగా కొట్టినా అయినా మన మంచి కోసమే కొడతాడు బాధ పెట్టినా అయినా మన మంచి కోసమే బాధ పెడతాడు సంతోష పెట్టినా అయినా మన మంచు కోసమే సంతోష పెడతాడు అది తండ్రి ప్రేమ దాన్ని ఎప్పటికీ మనము తుది శ్వాస వరకు నిలకడగా ఆ బౌండింగ్ అనేది మనము ఏసు ప్రభులో కలిగి ఉండాలా నేతట్నే ప్రాధాన్యత కొడితే కొట్టండి ప్రభా రెండు ఎక్కువనే కొట్టండి కను నన్ను మాత్రం విడిచి వెళ్ళొద్దు ప్రభా తిరితే తిట్టండి ప్రభా రెండు ఎక్కువనే తిట్టండి ప్రభా నన్ను మాత్రం విడిచి వెళ్ళొద్దు ప్రభా ఎందుకంటే ఆయన కొట్టినా తిట్టినా మన మంచి కోసమే చేసే తండ్రి ఆయన హరిలోయ ఎందుకే శ్రోవర్ అను ఎందుకేసనాకి ఇన్ని కష్టాలు పెట్టినవు ఎందుకేసి రోవనాకి నీ శ్రమలు పెట్టినవు అని మనం మాట్లాడే అధికారం మనకు లేదు మనం అట్లా మాట్లాడదు కూడా ఎందుకంటే గొర్రెల కాపరి మంచి కాపరి తన ప్రాణాన్ని పెడతాడంట అల్లెలుయా కదా మన కాపరి మన కొరకు ఆయన ప్రాణాన్ని సైతం పెట్టి ప్రాణాన్ని పెట్టిన ఏసీ ప్రభు నువ్వు కష్టాల కావాలి నువ్వు బాధపడాలి నువ్వు శోధనలు కావాలి నువ్వు శ్రమలు కావాలి అని చెప్పే ఏసుప్రవ్ ఆయన కాదు అని కోరుకునే ఏసుప్రవైనా కాదు హలిలుయ్యా ఆయన ప్రేమించే దేవుడు ప్రేమామయుడు మన కోసమైన ప్రాణాని సహితము ఆ యొక్క పెట్టి తిరిగి మూడో దినం లేచిన గొప్ప తండ్రి ఆయనలాగా ఈ భూమి ఇంకా ఎవరు లేరు రాలేరు కష్టమే హలియ కాబట్టి దానికి మనము సంపూర్ణంగా మన జీవితాన్ని ఏస్రోకి సమర్పించుకోవాలా ఎందు గురించి ఆయన పిలిచిన ఆ యొక్క విలువైన పిలుపు ఉన్నతమైన పిలుపు మనం అట్లా అనుకుంటేనే అది ఉన్నతం లేకపోతే ఉన్నతమైంది కాదు హరేలుయ్యా నువ్వు అనుకొని ఫీల్ అయిపోతేనే ప్రభు మన సమీపంగా ఉంటాడు కదా మనం ఏది చేసినా కూడా ఏశ్రాబు మన సంతోషం కొరకు వేస్తాడు మనం చెడిపోవాలని ఏశ్వబు కొట్టాడు మనని శ్రమలు పెట్టినా వచ్చినా కాని ఏసుప్రభు ఆయన మనం విడిచి వెళ్ళాడు మన మంచి కోసమే ఆయన చెప్తాడు మన మంచి కోసమే ఆయన చేస్తాడు గొప్ప తండ్రి ఆయన కాబట్టి మనము వెనుక ఉన్న వాటికి మర్చిపోకుండా ఆయన ఇచ్చే విడుదలని పొందలేకపోతున్నాము ఎన్నో ఏండ్ల సంధి ఎందుకట్లా ఒక్కసారి సుప్రభు పశువు ఆత్మ చేత వివేచించి ఆయన తెరుస్తున్న మార్గాలు ఓపెన్ చేస్తున్న డోర్స్ ఏదో ఓపెన్ చేసుకొని బయలుదేరి బయటికి వెళ్తే జీవకిరీటం మనకి అంతే కదా కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెత్తుతున్నా అంటుండవు అంతే నీ డోర్ ఓపెన్ చేస్తే గురు ఎవరుంటారు యేసుక్రీస్తు ప్రభుయే ఉంటాడు ఆ గురి వద్దకే నేను పరిగెత్తుతున్నా అని ఫిలిప్ మనకి ఇవాళ చెప్తున్నాడు అరిలుయ్యా కాబట్టి డోర్ ఓపెన్ చేసినాక పరిగెత్తాల్సిన పని మనది ఓపెన్ చేసినాక కూడా నువ్వు అక్కడనే కూర్చుంటే గమ్యానికి చేరుతామా చేరలేం నువ్వు మార్గం గుండా నడవాల్సిందే కదా మనం నడవడానికి ప్రభు మనకు శక్తిని బలాన్ని ఇచ్చినాక నేను నడవని ప్రభు ఇన్నే కూసుటా అంటే ఆనే ఉండిపోతావు అందరూ ఇక్కడెక్కడికో ఎదిగిపోతా ఉంటారు ఆత్మీయంగా ఆశీర్వాదం చేత శరీరకంగా కానీ మనం మట్టుకు అక్కడనే ఉంటాం నాకేమిచ్చిండు యేసు ప్రభు ఏం చేసిండు ఇంకేం చేసాము చేస్తూనే ఉన్నాం కదా అన్న కాడికి వస్తాయి ఆయన పశుధ చేత మనం ఆయన ఓపెన్ చేసిన డోర్స్ వివేచించి ఆయన ఓపెన్ చేసిన డోర్స్ ని మనము పశుధాత్మశక్తి నడిపింపు చేత నడిపింపబడుతూ గురియొద్దకే పరిగెత్తుతుంటే జీవ కిరీటం మనకు వస్తుంది అరే లూయా కలుగు పొందవలనని గురి వద్దకే కాబట్టి మనలో సంపూర్ణ సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాము సంపూర్ణంగా మనలో ఉన్న వారందరూ కూడా ఈ తాత్పర్యము కలిగి ఉండాలా వెనుకునే మర్చిపోవాలా ముందున్న వాటి గురికి ప్రయాస పడుతూ ఉండాలా యేసుప్రభు విలిచిన ఆ యొక్క విలువైన పిలుపుకు ఉన్నతమైన పిలుపుకు బహుమానం పొందుకోవాలని గురి యొక్కకే మనం పరిగెత్తుతుండాలా అప్పుడే సంపూర్ణులుగా అవ్వగలుగుతాం ఈ మూడింటిని నాలుగిటిని పాటిస్తేనే మనము సంపూర్ణంగా ఉండగలుగుతాం లేకపోతే ఈ తాత్పర్యం నుంచి తొలగిపోతే మట్టుకు మనము ఏమీ చేయలేని పరిస్థితి అయిపోతుంది కాబట్టి మనకి ఇవాళ జ్ఞాపకం చేస్తుంది ఏసుప్రో అప్పుడు దేని గురించి అయినను మీకు వేరే తాత్పర్యము కలిగి ఉన్న ఎడలా దేవుడు మీకు బయలుపరచును వేరే తాత్పర్యం మనకి ఏది కలిగి ఉన్నా కానీ అది కూడా ఏసుక్రీస్తు ప్రభు మనకు బయలుపరచడంట వీటన్నిటినీ కోల్పోయింది ఇప్పుడున్న క్రైస్తవులు సేవకులు అందరూ కూడా ఎందుకంటే అప్పుడున్న ప్రార్థనలు అప్పుడున్న పద్దెనిమిది గంటలు పన్నెండు గంటలు ప్రార్థన చేసేటోళ్ళతో కూడా నేను ప్రార్థనలో కూర్చున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కొండలలో పోయి ప్రార్థన చేసే వాళ్ళతో కూడా నేను కూర్చున్నా చాలా చిన్నగా ఉంటుంది కానీ అప్పటి నుంచి ఇప్పటికి పోల్చుకున్నా గాని చాలా తగ్గిపోయింది ఇప్పుడున్న తాత్పర్యము అప్పుడున్న తాత్పర్యము చాలా డిఫరెంట్ ఎవరు లోపల కనిపేదు చూద్దామన్నా లేదు కానీ ఏసుప్రభు గొప్పదేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరిత్తుగు ఉన్న ఏసుప్రభు ఆయన మారలే ఆయన వాక్యం మారలే ఇవన్నీ కూడా ఆనాటి నుంచి ధ్యానిస్తున్న వాక్యాలు ఉన్నప్పటికీ గాని ఎప్పుడు చూసినా కూడా కొత్త ధరమే జీవజలం ఎంత తాగినా కూడా అది కొత్తగానే ఉంటుంది కొత్తగానే ఉన్నది కొత్తగానే ఉంటుంది కూడా అల్లుయ్యా ఆ మధుర్యాన్ని ఆ మాధుర్యాన్ని ఎంతమంది పీర్చుకొని దాని నుంచి శక్తి పొందుకుంటురో వాళ్ళందరికీ కూడా ఈ వాక్యాలు శక్తిని బలాన్ని ఇస్తున్నాయి ముందుకు నడిపిస్తున్నాయి కానీ ఏం లెసంధి చేస్తున్న వాళ్ళని చూస్తే మటుకు విడుదల ఇచ్చే ఈస ఇంకా విడుదల పొందలేకపోతున్నారు ఎందుకు రీజను అంటే ఆ గురి యొద్ధకు వాళ్ళు పరిగెత్తనికే ప్రయాస లేదో వాళ్ళకి చూపించడానికే ప్రభు ఇవాళ వాక్యం చేత మాట్లాడుతున్నాడు అదేలుయా కాబట్టి వెనుక ఉన్న ఏవైనా కూడా మనం మర్చిపోయి ముందున్న వాటి కొరకు వేర్గిర పడుచు ఏస్ ఇచ్చే బహుమానం పొందుకోవడానికే మనము పరిగెత్తాల లేకపోతే వెనుకున్న వాటిని మనం ఆలోచించుకుంటా ఉంటే అవి మనని ముందు పడకుండా ఆపేస్తా ఉంటాయి కదా ఆయన ఇచ్చే బహుమానం కొరకు మనము ఏం చేయాలంట వేగిరపడాలంట పరిగెత్తాలంట గురి పరిగెత్తాలంట కానీ వెనుకున్న వాటి గురించి మనం ఆలోచిస్తున్నట్టుకు అవి ఏం చేస్తాయి మనని గురియోధకు పరిగెత్తనియకుండా చేస్తాయి కాబట్టి మనలో ఈ తాత్పర్యమే కలిగి ఉండాలా ఎప్పటి వరకు అంటే ఏసురోకుడు అక్కడ వచ్చేంత వరకి లేదా మన తుది శ్వాస వరకు ఈ తాత్పర్యమే కలిగి ఉండాలా అప్పుడు దేని గురించి అయినా కూడా మీకు వేరే తాత్పర్యం కలిగిన ఎడలా అది దేవుడు మీకు బయలుపరచును అట్లా బయలుపరచడానికి మనము ఆ గురి యోధకు లేదా తెలుసుకోవాలా అట్లా బయలుపరచడానికి మనము ఆ ఉన్నతమైన పిలుపుకి వాల్యూ ఇస్తున్నామా లేదా తెలుసుకోవాలా ఆ బయలుపరచడానికి మనము సంపూర్ణతలో ఉన్నామా లేదా ఆ తాత్పర్యం కలిగి ఉన్నామా లేదా అనేది మనం తెలుసుకోవాలా మెయిన్ గా ఇక్కడ చేయాల్సిన పని ఏంది అంటే గురియోధకు మనం పరిగెత్తాలా వాక్యము కాలకి దీపము ద్రోవకు వెలుగై ఉంది కానీ నడిచే బాధ్యత మనది చీకట్లో ఉండిపోయి వెలుగును పెట్టుకొని నడవకుండా ఉంటే ఆ దారిని మనం దాటలేము ఆ చీకటి దారిని నువ్వు దాటాలి అంటే నువ్వు నడవాల్సిందే నడవాలి అంటే మనకు వాక్యం కావాల్సిందే కాబట్టి పరిగెత్తమని చెబుతున్నాడు ఇలా మనము పరిగెత్తడానికి రెడీగా ఉండాలి ఎందుకు ఈశ్వప్ గురి యొద్దకే ఉన్న వాటిని నువ్వు మర్చిపోకపోతే మట్టుకు నీకు ముందున్న వాటి కొరకు వేగిరపడడానికి ఆయాస్కరంగా ఉండదు ఈజీగా ఉండదు ఏదో తెలియని బాధ వేదన వెంటాడుతా ఉంటది మనం అందు గురించి సంపూర్ణంగా మనము పరిపూర్ణంగా ఈ తాత్పర్యం కలిగి ఉంటే మటుకు ఈశ్వరు పొందాల్సిన విడుదలన్నీ పొందుతాం ఈశ్వర్ పొందాల్సిన ఆశీర్వాదాలన్నీ పొందుతాం ఏస్రో దగ్గర పొందాల్సిన ప్రతి ఒక్కటి ఆయన మనకి ఇవ్వాలనుకున్న ప్రతి ఒక్కటి మనం వాటిని పొందుకుంటాం ఎందుకు పొందుకోలేకపోతున్నాము అంటే వెనుకొన్న మర్చిపోకపోకుండా ఉండడమే కాబట్టి మనకి పో భక్తుడు ఇవాళ జ్ఞాపకం చేసింది అంటే వెనుకున్న పాత మనం మర్చిపోయి ముందున్న వాటి కొరకు మనం వేగిరపడుతూ గురి యొద్దకు పరిగెతల ఆ గురి ఏసుక్రీస్తు ప్రభు ఈ తాత్పర్యము ఏసు రాకడు వచ్చేంత వరకు లేదా మన తుదిశ్వాస వరకు కలిగి ఉండాలా అప్పుడు అది మనకి అప్పుడు దేని గురించి అయినను మీకు వేరు తాత్పర్యం కలిగి ఉండడలా అది దేవుడు మీకు బయలుపరచును అది కూడా దేవుడు మనకి వేరు తాత్పర్యం ఉన్నా కూడా అది మనకు బయలుపరచడంట ఈ ఫ్రెండ్షిప్ ఏసు ప్రభులో మనము సంపూర్ణంగా చేస్తా ఉండాలా ఆ ర్యాపో అనేది ఎప్పుడు ఈస్రో నుంచి విడుదల పొందనీయకుండా మనం గట్టి ఈస్రోని పట్టుకొనే ఉండాలా ఆయన దర్శనాల రీతిగా మనతో మాట్లాడుతుంటాడు మనం దాని తగ్గట్టు ఈ లోకంలో పనిచేస్తూ ఉండాలా ఆ గురి వద్దకే మనం పరిగెత్తూనే ఉండాలా ఈ యొక్క యాక్షన్స్ లో మనకి శోధనలు శ్రమలు వేదనలు ఇబ్బందులు ఇర్కులు ఇవన్నీ కూడా తథ్యము కానీ వాటి నుంచి విడుదల ఇయ్యడానికి ప్రభు ఆ గురియుద్దకును పరిగెత్తడానికి ఆయన పరిశుధాత్మ శక్తి నడిపింపు చేత ఆ బహుమానం కొరకు ప్రభు మన నడిపిస్తాడు నడవడానికి మనం రెడీగా ఉండాలి ఉరకడానికి మనం రెడీగా ఉండాలి నిలబడడానికి మనం రెడీగా ఉండాలి ఆయన ఎప్పుడు రెడీగా పెట్టే దేవుడు మనల్ని హలెలుయ్యా కాబట్టి ఆ ఈ వాక్యంతో పాటు గ్రహిస్తున్న మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించుగాక ప్రాధం చేసాం కళ్ళు మూసుకోండి స్తోతం ప్రభ పరశుధర వేసేయ మీకు వందనాలు ప్రభ వాక్యం చేత మీరు మాతో మాట్లాడి ప్రభ మీ యొక్క వాక్యాన్ని మా హృదయాల్లో పెట్టినందుకు మీకు వందనాలు ప్రభ వెనుకున్న వాటన్నిటిని మేము మర్చిపోవాలా ముందు ప్రభ మా గురి మీరున్నరేసి ప్రభ దాని తట్టు మేము పరిగెత్తుండాలా దానికోసం మేము వేగిరపడాలా ప్రభా దేవా మీరే మమ్మను దీవించి ఆశీర్వదించి శక్తిని బలాన్ని ప్రభకు దైచేసి ఓ ప్రభావ మేము ఇంకా ముందుకు నడిపింపబడుతు దేవ శోధనలు శ్రమల చేత కృంగిపోకుండా వాటన్నిటినీ జయిస్తే సే ప్రభ మీనామ మహిమపరచవుడు నిమిత్తం ఈ జీవితాన్ని సంపూర్ణంగా మీ కొరకు సమర్పించుకున్న ప్రభు వెంట వేయకుండా తుది వరకు బ్రతుకుట క్రిస్తే చావైన మేలని తీర్మానం చేసుకొని ప్రభావ మీనామని మహిమపరుస్తూ ఘనపరుస్తూ స్మరిస్తూ ఈ జీవితాన్ని గడపాలా తోడుగా ఉండమని వేసిన ప్రాశనం తండ్రి అమెన్ ఏసుక్రీస్తు ప్రకృప శాంతి సమాధానం ఆయన పశుధాత్మశక్తి నడిపింపు మనకి మన కుటుంబీకులకి స్నేహితులకి బంధు ప్రియులందరికీ సదాకాలం తోడై ఉండును గాకే రవి అంటున్నారు శ్రావణ్ బ్రదర్ ఉన్నారు అన్నా రవి అన్న శ్రావణ్ బ్రదర్ మీరు మేము అంతే అన్నా సిస్టర్ ప్రే చేస్తారు డైజెస్ ముగ్గురు సరే అన్న అన్నా చేయండి అన్నా శ్రావణ్ బ్రదర్ రేణుకా సిస్టర్ కి హెల్త్ బాలేదంట మంచి కావాలా చెప్పండి అన్న సరే చేశాను నేను పరిశుద్ర ప్రేమల దేవ కృపణి దేవాయశు ప్రభా నీకే లెక్కలేని వందనాలు ప్రభా కృతజ్ఞతలు స్తోత్ర రజ పరిశుద్ర వ సర్వాధికారి నీకే వందన ప్రభా దేవాసూ ప్రభ మరియు రేణుకా సిస్టర్ విషయంలో ప్రార్థించడం ప్రభా మరి సిస్టర్ కి ప్రభా మంచి ఆకలి అరుగుదల దయచేయమని ప్రార్థిస్తుంది ఆ బిడ్డకున్న ప్రతి ఒక్క రోగం నుంచి వడేలా దయచేయం ప్రభా దానికి కాయసరం ఉన్న ప్రతిదీ కూడా ప్రభా ఈచుకృష్ణ నామంలో గద్ది కొట్టువేయబడిన దేవాచు ప్రభా ప్రతి నారలో ప్రతి ఒక్క ఎం కలలో యొక్క జీవం కుమరించి ప్రభా ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం ఏచుకృష్ణ నామంలో ప్రకటించేస్తున్నా యొక్క ఆత్మకార్యం చెరిగించి ఆ సంపూర్ణమైన ఆరోగ్యం ప్రకటింప చేస్తున్నారని మేము విశ్వసిస్తూ మేము నమ్ముతున్న ప్రభా దేవాయ ప్రభా మీరే ఆత్మకార్యం చెరిగించి మరి సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థించడం తండ్రి దేవాయత్స ప్రభా తన కుటుంబం చుట్టూ కూడా ప్రభా నీ అగ్ని కవచాలు వేసి ప్రభా దేవాయ ప్రభావ ప్రతి దేశంలో కూడా ప్రభా సిస్టర్ కాపాడుకుంటూ వచ్చినందుకు నీకు వందనాలు ప్రభా దేవాయ ప్రభావ మరి ఒక్కసారి ప్రభా నీ యొక్క మరి ప్రతి చోట కూడా ప్రభా సిస్టర్ ని సాక్షిపురంగా నిలబెట్టుకోమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థించడం తండ్రి ప్రార్థన చేస్తున్నా స్తోత్రం ప్రభా పరిశుధ్ర మీకు వందనాలు ప్రభ యేసు క్రీస్తునామం బట్టి ప్రార్థన చేస్తున్నాం దేవ మీ యొక్క కృపలో భద్రపరచండి డైజెసిస్టాన్ని ప్రభ మీరు స్వస్థపరచండి ఏసు క్రీస్తునామంలో ఈ క్షణమే స్వస్థత కలుగును గాక ఆ మేం దేవ మీరాత్మకార్యం జరిగించని ప్రభాతాల నుంచి అరకాల వరకు మీరు స్వస్థపరిచి మీరు మహిం పొందమని ఏసన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హర్షుధుడా ప్రేమ తండ్రి గొప్ప రాజ్య గొప్ప ప్రభాని పాద్రి మరి నైన్ ఎస్సే పొద్దు నుంచి ఇప్పుడు కూడా కాపాడినందుకుని కృతజ్ఞతలు సుత్తులు స్తోత్రంలో నాయన ఎస్ఏ ప్రభా అదేవిధంగా సిస్టర్ కోసం ప్రాధం చేస్తున్నాం తండ్రి నాయన ఎస్ఏ ప్రభా మీరు సహాయం దయచేయండి ప్రభా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా డైజెస్షన్ ప్రభా ఏసు క్రీస్తు నామంలో ఆ డైజెషన్ సిస్టమ్ మొత్తం ప్రాపర్ గా ఫంక్షన్ అయ్యేటట్టు సహాయం దయచామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎందుకంటే నేను ఎస్సే ప్రభా మీ చేతులతో చేసిన తండ్రి ప్రభా మీకంటే గొప్ప డాక్టర్ ఎవరు లేదు తండ్రి ప్రభా ప్రతి ఒక్క ప్రతి ఒక్క పాటు నేనేసే ప్రభా నిన్ను అనుసరించి పని చేస్తుంది తండ్రి నేనేసే ప్రభా స లేని నేనేసే ప్రభ ఏది పని తండ్రి నేనేసే ప్రభా నీ కృపను దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఏసు క్రీస్తు నామంలో ప్రభా ఫంక్షన్ సరిగా ఫంక్షన్ ఒక సాయం దయచేయండి ప్రభా మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని దయచేయండి ప్రభా నీకు పద జ్ఞానం దయించండి ప్రభా ముందు వెళ్తుండగా నాయన ఎస్సే నీ ఆశీర్వాదాలు కుంభరించి దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నాయన ఎస్ఏ ప్రభ మీరు వాక్యం చెప్పిన బ్రదర్ కోసం కూడా నీకు వందనాలు స్టావన్ బ్రదర్ నూతనం అడుగు పెడుతుండగా ప్రభా మీరు సహాయం దయచేయండి ప్రభా ఎస్ఐ అనుదినము నేను ఎస్ఐ ప్రభాక్కి ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నాగా ప్రభా అతని జీవితంలో దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి కుటుంబాన్ని దీవించండి అక్కడ వాళ్ళకు కావాల్సిన అవసరం దీవించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ మంచి జతపరిచినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా మరిద్దరి కోసం మీ పేరట ముంగట పెడుతున్నాం తండ్రి ప్రభా ఏసు క్రీస్తు నామంలో అడుగు పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె ప్రేజ్ గాడ ఎలా ప్రేజ్ గాడ ప్రేజ్ గాడ ప్రేజ్ గాడ